అభ్యుపతం అంటే వాళ్ళ సిద్ధాంతం ఒకటి ఉంది వాడు అంగీకరించేది ఒకటి ఉంది దానికే విరుద్ధము అది సంగ్రహవాక్యం అదే సిద్ధాంతంలో సంగ్రహవాక్యం కాబట్టి అభ్యుపతము విరుద్ధం దేశాం దాని వివరణ కథం అదే అదేంటి బీజాభావం నుంచి అంకురం పుట్టిందని వాడంటే వాడు సిద్ధాంతానికి అదే విరుద్ధంగా ఉందంటున్నారే హౌ ఇస్ ఇట్స్ సో అని ప్రశ్న చెప్తున్నారు ఏ తాత్వయ బీజ సంస్థాన విశిష్టా అంకురే అనువర్తంత ఉపమర్ద అంకురజన్మని ఇప్పుడు బీజం అండి బీజానికి అవయవాలు ఉంటాయా ఉండవా బీజంలో పార్ట్స్ ఉంటాయా ఉండవా ఉంటాయి బీజంలో పార్ట్స్ అంటే ఏముంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రోటోప్లాజం ఉంటుంది ప్రోటోప్లాజం లేనిదే అసలు లైఫ్ ఉంటుంది ప్రోటోప్లాజం ఉంటుంది తర్వాత ఇంకా ఏవో ఎమినోయాసిడ్స్ ఇలాంటి అవయవాలు ఏవో ఇప్పుడు ఈ అవయవాలు బీజావయవాలు అంకురంలో ఉన్నాయంటారా లేవంటారా ఉన్నాయండి అంకురంలో ప్రోటోప్లాజం ఉంటుంది అది ఎక్కడి నుంచి వచ్చిందంటారు బీజంలో ఉండే ప్రోటోప్లాజం నుంచే వచ్చింది అంకురంలో డిఎన్ఏలు ఉంటాయి డిఎన్ఏ మాలిక్యూబ్స్ ఉంటాయి ఎమునా శిష్యులు అవి ఉంటాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయి బీంచే వచ్చాయి కాబట్టి బీజం నష్టమైపోయి అంతరం రావడం ఏంటి అడుగుపెండి బీజంలో ఉండే అవయవాలే అంత ఇప్పుడు అంతరంలో ఉన్నాయి మరి అయితే ఇంకా బీజంజ అంతరం కోరేటంటే చూడు ఏ బీజావయవాలు ఇత పూర్వంలో అంటే ఇంతకు ముందు బీజ రూపంగా ఉన్నాయో బీజ సంస్థానం సంస్థానం అంటే అమరిక రచన అమరికా ీజము అనే అమెరికాలో ఏ అవయవాలున్నాయో ఇప్పుడు అవయవాలు ఆ అమరిక డిస్టర్బ్ అయిపోయి ఇంకో కొత్త అమెరికా చిగురు అనే అమెరికాలోకి వచ్చాయి కాబట్టి బీజావయవాలు అంకురంలోకి అనువృత్తమైనాయి కనుక బీజనాశం నుంచి అంకురం పుట్టింది కాబట్టి శూన్యం నుంచి వస్తువు పుట్టింది అనే మాట అంగీకారం కాదు అర్థమైందన్న వాక్యం సో ఏతావత్ బిజావయవాహ బీజావయవాలు ఏవైతే ఉన్నాయో అవి బీజ సంస్థాన విశిష్టా ఈ బిజావయవాలు ఆరంభంలో ఎలా ఉన్నాయి బీజ సంస్థానం అంటే బీజము యొక్క రచన బీజము యొక్క అమరిక ఆ అమరికలో ఉన్నాయి ప్రారంభంలో తే అంకురే అనువర్త అవే అంకురంలో వస్తాయి అవే కొనసాగుతాయి అవే ముందుకు సాగుతాయి అత ఆ నేషా ఉపమర్ద అంకురని తర్వాత అంకురం పుట్టేప్పటికీ నాశనమైపోయాయి ఆ నాశ్యం నుంచి అంకురం పుట్టింది అనే మాట వసాగాడు తర్వాత బీజాకారానం తద్బీజావ్యతిరేకే వస్తుభూతం వైనాశికైరభ్యుపగమ్యతేర జన్మని ఉపమృద్ధేత భాష్యకారుల శైలి చాలా గంభీరంగా ప్రసన్నంగా ఉంటుంది కొంచెం కష్టంగా కూడా ఉంటుంది ఇటువంటి సందర్భంలో అయితే ఇప్పుడు బీజావయవాలు అంకురంలోకి అనువృత్తమయ్యాయి అంటే అది వాళ్ళ అభ్యుపగం అభివృద్ధి ఎలా వాళ్ళ సిద్ధాంతానికి విరుద్ధంగానే వాళ్ళు మాట్లాడారని అన్నారే दोधम वाल अभ्युपगम विरोधमी दाने स्वचन व्याघातम विनारेम स्ववचन व्याघातम तुम चुप्न मतने विरदा दाने अभ्युपगम विरोधम राजकीय नायको डे अं नाइट वाले पानी डे अं नाइट अपप्रप अंतर अर्लजना विरुद्ध इधर चेस्ट ఏమి మొహమాట పత్రం సిగ్గుపడదు నిర్లజ్జంగా నిన్ను చెప్పినానికి విరుద్ధంగా చెప్పేస్తారు అంటే ఏ ఏమీ ఇంట్రెస్టింగ్ పీపుల్ తెలివే అది సిద్ధాంత శాస్త్రం అలా ఒప్పుకోరు శూన్యవాడు ఉన్నాడు అనుకోండి పొద్దున్న ఎండింటికో మాట తుదింటికో మాట మాట్లాడితే ఎవరు అది ఇంటలెక్చువల్ ఆనెస్టీ కాబట్టి కాబట్టి నేను చెప్పిన దానికి విరోధమే నేను చెప్పిన విరోధమే ఉండదు అంకులనో అంటే చూడు మరి బీజావయవాలు అంకురంలోకి అనువర్తం అవుతున్నాయి కదా కొనే అనువర్తం అని నేనేం చెప్పాను బీజం నష్టమై అంకురం పుట్టింది అని చెప్పాను బీజం నష్టమై అని అనాలి ఇక ఉంటే గ్రామ్య భాష మాట్లాడకూడదు అంటే రోడ్డు మీద మాట్లాడే మాటగా మాట్లాడకూడదు బీజం నష్టమై అంకురం పుట్టింది అంటే అభావం నుంచి సత్తు పుట్టిందని అర్థం వస్తుంది బీజం నష్టమై అభా అంకురం పుట్టిందని నేనంటే బీజావయవాలు అంకురావయవాల్లోకి వచ్చాయి కాబట్టి నువ్వు చెప్పింది స్వవచనం వ్యాఘాత మోహ్ అంటే ఇక్కడ ఒక మౌలికమైనటువంటి సిద్ధాంతం ఉంటుంది అదేంటంటే చూడండి బీజాకార సంస్థానం ఎత్ తే బీజావయవ వ్యతిరేక వస్తుభూతం నా వైనాశికై అభ్యుపదం యత్ చూడండి బీజావయవములు ఉన్నాయి అవి అంకురంలోనే అనువృతమయ్యాయి దాని ఉంది బీజావయవముల భిన్నంగా బీజము అనేటువంటి ఒక వస్తువు ఉందా అనేది ప్రశ్న ఇది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు పార్ట్స్ ఉన్నాయి పార్ట్స్ ఉన్నాయి హోల్ ఉన్నాయి ఈ పార్ట్స్ హోల్ కాదు ఈ పార్ట్స్ యొక్క సమ సమాహారము సంఘాతం ఉన్నది ఇప్పుడు పాయింట్ ఏంటంటే పార్ట్స్ మనం గుర్తించవచ్చు పార్ట్స్ ఉన్నాయి అవయవాలు ఉన్నాయని తెలుస్తూనే ఈ అవయవముల కంటే భిన్నంగా అవయవాల్లి దగ్గరికి చేర్చినప్పుడు అవయవముల భిన్నంగా అవయవి అనే ఒక ఎంటిటీ ఉందా లేదా అని పాయింట్ దీనికి దృష్టాంతం ఏంటంటే నేను దృష్టాంతం చెప్తా చూడండి ఇప్పుడు కారు ఉంది అనుకోండి ఇప్పుడు కారు కి మనం లెటర్స్తే టెన్ పార్ట్స్ ఉన్నాయని అనుకోండి పార్ట్స్ కారు పార్ట్స్ ఉంటాయి కదండి దాని పేరే కార్ పార్ట్స్ అని అంటారు కార్ పార్ట్స్ అవైలబుల్ అని కూడా బోర్డు పెట్టతాడు పార్ట్స్ టెన్ పార్ట్స్ కన్న కా ఐదు వందలు వెయ్యి ఉంటాయి కానీ మన దృష్టాంతానికి లెక్క కోసం టెన్ పార్ట్స్ ఉన్నాయి నాలుగు చక్రాలు ఛార్సెస్ దానికి పైన టోపీ ఆ పై కవరు ఆ ఇంజన్ అక్కడికి వెళ్ళే నాలుగు ప్లస్ రెండు ఆరు ఇంజన్ ఏడు సీట్లు సీటర్ అండి సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట ఎనిమిది స్టీరింగ్ వీలు తొమ్మిది తొమ్మిది పార్ట్స్ వచ్చాయి తొమ్మిది పార్ట్స్ వచ్చాయి ఓకే ఇప్పుడు ఈ తొమ్మిది పార్ట్స్ ఒక కోటకు తీసుకొచ్చాం తీసుకొచ్చినప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే మీరు ఆలోచించి చెప్పండి ఆ తొమ్మిది పార్ట్స్ ఒక తోటకు వచ్చినప్పుడు ఈజ్ ఇట్ జస్ట్ ఏ కాంబినేషన్ ఆఫ్ నైన్ పార్ట్స్ ఆర్ ఈజ్ దేర్ ఎన్ ఎంటిటీ కాల్డ్ కార్ డిఫరెంట్ ఫ్రెండ్ ద కాంబినేషన్ అని ప్రశ్న దీని మీద అంటే దీన్నే మామూలుగా శాస్త్ర భాషలో పెట్టాలంటే అవయవముల సమాహారము ఉంది అవయవాలనే ఒకటి చేరడం ఈ అవయవముల సమాహారము కంటే భిన్నంగా అవయవి అనేటువంటి ఒక ఎంటిటీ ఉన్నదా లేదా ఉన్నది అని తార్కిపులు చెప్తారు ఉన్నది అని చెప్తారు లేదు అని వేదాంతులు శూన్యవాదులు చెప్తారు అది సమాచారం ఇప్పుడు మ్యాట్రిక్స్ అనేది ఫిజిక్స్ లో అంగీకరిస్తారు ఫిజిక్స్ మరి జగత్తుకు సంబంధించింది కదా ఇప్పుడు మ్యాట్రిక్స్ అనేది ఒకటి ఉందంటారా లేదంటారా మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు మాలిక్యూల్స్ అన్ని కలిస్తే మ్యాట్రిక్స్ అవుతుంది కేవలం మాలిక్యూల్స్ కలవటమైనా మాలిక్యూల్స్ యొక్క లేకపోతే దెర్ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ అన్ అసెంబ్లీ ఆఫ్ మాలిక్యూల్స్ అని ప్రశ్న మీరు ఫిజిక్స్ ప్రకారం చూసినట్లయితే ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ర్యాండమ్ అసెంబ్లీ ఆఫ్ మాలిక్యూల్స్ ఇట్ ఈస్ సంథింగ్ మోర్ దాన్ దాట్ దీస్ మాలిక్యూల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సచ్ దట్ దర్ ఈజ్ ఎ సెపరేట్ ఎంటిటీ ఒక సెపరేట్ ఎంటిటీ లేదనుకోండి అప్పుడు బెగ్గుకి వజ్రానికి తేడా ఉండదు బొగ్గు ఏంటి కలెక్షన్ ఆఫ్ కార్బన్ పార్టికల్స్ వజ్రం ఏమిటి కలెక్షన్ ఆఫ్ పార్టికల్స్ కార్బన్ పార్టికల్స్ మీరు ఎన్నింటికి తేడా ఉందంటారా లేదంటారా ఉందంటారు కార్సిక్ మీరు అది గమనించారు కార్థికలు ఉందంటారు నేను వేదాంతరం లేదంటా నేను ఎప్పుడైనా మీకు చాలా చెప్పాను వజ్రానికి బొగ్గుకి తేడా లేదండి నేను తేడా ఉందని ఎప్పుడైనా చెప్పానండి నేను ఎప్పుడూ కళ్ళ కూడా చెప్పకంటే నా దృష్టిలో వజ్రం బొగ్గు రెండో ఒకటే సమలోష్టాశన కాంచాత మళ్ళీ గీత ప్రమాణం కూడా వేళ వజ్రం వేరు బొగ్గు వేరంటే వాడు సన్యాసం అవడం గ్రహస్థైపోతాడు సంసారం అయిపోతాడు ఇప్పుడు ఇంటికి తేడా ఉంటాడు అంతే బొగ్గు వజ్రం జనరేషన్ వెళ్ళిపోతాడా కాబట్టి వజ్రానికి బొగ్గుకి తేడా ఏం ఎందువల్ల ఇది కార్బన్ పార్టికల్సా అది కార్బన్ పార్టికల్సా ఇది శూన్యవాదుల యొక్క పక్షం వేదాంతుల యొక్క పక్షం ఇంకా కార్కికులు అంటే వాళ్ళు జగత్ జగత్ సత్యత్వవాదులు ఉండవు కార్కికులు అంటే జగత్తు సత్యం అనేవాడు జగత్తు సత్యం అనేవాడు ఏమంటాడే నెక్లెస్ సత్యం ఉంటాడు ఎందుకంటే వాడి జగత్తు నెక్లెస్ వాటిదే అంతకంటే వేరే జగతే ఉంది నామరూపాలు సత్యం ఉంటాయి మరి నామరూపాలు సత్యం అంటే వజ్రములు బొగ్గు సత్యం అవుతాయి అంటే వజ్రం డిఫరెన్స్ ఫ్రం బొగ్గు అవుతాయి కాబట్టి ఇప్పుడు రెండు వాదాలు ఉన్నాయి ఏంటి రెండు వాదాలు అవయవ సమాహారము భిన్నంగా అవయవి లేదు అవయవ సమాహారం భిన్నంగా అవయవి ఉన్నది ఇది రెండింటి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి దేనికి ఆర్గ్యుమెంట్స్ దానికి ఉంటాయి ఉదాహరణకి అవయవి వేరే ఉంది సెపరేట్ గా ఉంది అన్న దానికి ఆర్గ్యుమెంట్స్ ఏమిటి ఆర్గ్యుమెంట్స్ ఇది ఒక వజ్రం ఉంది మొగ్గు వజ్రానికి తేడా ఉంది కార్ అనేది ఉందంటారా కార్ ఉంది కార్ లేకపోతే అసెంబ్లీ ఆఫ్ నైన్ పార్ట్స్ అంటున్నారా దాన్ని అసెంబ్లీ ఆఫ్ నైన్ పార్ట్స్ అని కార్ అని అది సపోజ్ There is nothing other than an assembly, then you just call it assembly only. Where do you call it kā? Because there is something called kā. Suppose, nine parts to the piece, one day, two days, two days, two days, one day, two days, two days, one day, two days, one day. Do you call it kā? No. Therefore there is a thing called kā. I tell the parts, the parts are not in the parts. The parts are not in the parts. The one which has parts, the one which has parts, is the only part. ఇది సత్యమే అది సత్యమే ఇది తార్కికుడు యొక్క మాట కాబట్టి తార్కికుడు బీజావయవాలు అంకరంలోకి వచ్చాయండి కానీ బీజావయవములను కలిగిన అవయవి ఏదది బీజం ఆ బీజం నష్టమైంది బీజావయవాలు నష్టం కాలేదు బీజం నష్టమైంది అంకరం పుట్టింది అని తార్కికుడు చెప్పడానికి హక్కు ఉంది వాడికి ఎందుకంటే వాడు అవయవముల భిన్నంగా అవయవిని అంగీకరించారు వేరే విశూన్యవాదులు అవయవముల కంటే భిన్నంగా అవయముని వాళ్ళు అంగీకరించలేదు అంగీకరించకుండా బీజావయవాలు అంకురంలోకి అనువృతమయ్యే సందర్భంలో బీజము నష్టమై బీజము నష్టమవడం అంటే బీజావయవాలు నష్టమవడమే ఎందుకంటే బీజము కంటే భిన్నంగా బీజావయవాలు ఏం లేవు ఇంకా బీజావయవాల కంటే భిన్నంగా బీజం లేదు కాబట్టి బిజావయవములు నష్టమై బీజం నష్టమై అంకురం పుట్టింది అంటే అవయవముల భిన్నంగా అవయవి లేదు అని ఓవైపు బీజం నష్టమై అంకురం పుట్టింది ఇంకోసారి చోట వారు తన మాటకు తానే విరుద్ధంగా వెళ్ళిన టైంలో అర్థమైందండి అది అది సమాచారం కాబట్టి అధ్యుపతమ విరోధం ఉందిపో అక్కడికి నీ నీ మాట నువ్వే తప్పి కాబట్టి మీ సిద్ధాంతం అపసిద్ధాంతం అయిపోతుంది లాజికల్ ఫ్యాగ్ అలా మాట్లాడుకోవడం అని కొట్టి వాళ్ళు ఇప్పుడు మీరు ఆ విషయం ఇప్పుడు మీరు చెప్పండి అవయవముల భిన్నంగా అవయవి ఉందనుకుంటున్నారా మీరు నో నో దట్ ఈస్ నాట్ ది ట్రూత్ ఇప్పుడు మహాత్ములు నిసర్గదత్త మహారాజు అనే ఒక ఆయన ఉండేవారు ఆయన ప్రశ్న అడిగేవారు మీరు ఎంతవరకు ఎప్పుడు షూట్ చేస్తారో మీరు ఆలోచించండి ఆయన అనేవారు వాట్ యూ మీన్ బై బాంబే నేను బాంబేకి వచ్చాను అని అంటాడు ఒకతనం ఎక్కడి నుంచో జర్మనీ నుంచి నేను బాంబేకి వచ్చాను అంటాడు బాంబే రాదని అంటారు బాంబే అంటే ఏదో చెప్పిన వాట్ బాంబే అని ఇంకో ప్రశ్న అడుగుతాడు అంటే మరి ఆయన అడిగేదంటే ఒక లెవెల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది మామూలు లైగికంగా అడిగేది కాదు చెప్పేది కాదు ఆయన ఆయన ఇంకో ప్రశ్న ఏమని అడిగేవారంటే ఈస్ దేర్ ఎనీథింగ్ కార్డ్ బాంబే అని అడిగారు దేర్ ఆర్ హౌసెస్ దెర్ ఆర్ పీపుల్ దేర్ ఆర్ రోడ్స్ ఆల్ దర్ అగ్రీ బట్ ఈస్ దేర్ ఎనీథింగ్ కార్డ్ బాంబే అదర్ గోల్ వాట్ ఆల్రెడీ నో కానీ మనం బాంబే బాంబే అని అలవాటు పడి పడి పడి పడి ఆ నామరూప బుద్ధించి బాగా ఫిక్స్ అయిపోయి ఉంటాం Fix up our own hidden shape, we start believing that there is a thing called Bombay, Reality, I can tell, Mana Saukariyaṁ kosaṁ, Mana Convenience kosaṁ, Yavahāraṁ kosaṁ, Ika Ruktharana Rashiyaṁ kata gula ālalaṁ. Ika Ruktharana Rashiyaṁ kata gula ālalaṁ. Bombay well tīn dhe Bombay well tīn dhe Bombay well tīn dhe Bombay well tīn dhe Bombay well tīn dhe Bombay well tīn dhe Bombay well tīn dhe Ika dhe kata gul tīn dhe Avatran desk to desk korea, what is very perfect? ఈ డెస్క్ మీద ఆ డెస్క్ మీద వెళ్తుంది డెస్క్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఈ డెస్క్ ఉన్న రూమ్ ఇల్లు ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఆ రూమ్ ఉన్న ఇల్లు ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఆ ఇల్లు ఉన్నటువంటి నేల ఇక్కడ ఉంది అక్కడ ఉంది అంతవరకు ఒప్పుకున్నా అంతేగాని బాంబే లేదా ఒప్పుకోం నువ్వేంటి యాక్సెప్ట్ సంథింగ్ కాల్ బాంబే అని కొట్టి పరిశీలి అంటే ఆయన నేను అప్పుడు చదివినప్పుడు అనుకున్నా ఓహో వీరు వేదాంతులు శూన్యవాదులు ఈ ద్వారంలో మాట్లాడతారని అప్పుడు అనుకున్నాను అంటే అవయవముల భిన్నంగా అవయవిని అంగీకరించాలి నేను హృషికేష్ లో గంగా ఉంటుని ఏదో నడిచి వెళ్తున్నా ఎందుకంటే ఒక పండితులు ఒక ఎవరో చెప్పారు ఆ స్వామి కొంచెం వేదాంతం అది జరిగాడని ఏదో యథా సంపుష్టిక వృక్షస్య దురా గంభోవాతి అని ఏదో స్వామితో ఒకటి ఏదో తెలుస్తూ ఉంటుంది ఆయన కార్తీకుడు కార్తీకుడు ఉంటారు లోకంలో ఆయన నన్ను అడిగాడు కాబట్టి అవయవముల సంఘాతం కంటే అతిరిక్తమైన అవయవి ఉందంటారా లేదంటారా అనిగా నాకు ప్రశ్న నన్ను నన్ను టెస్ట్ చేయడం నేను ఎప్పుడో అంగీకరించడం వేస్తారు అలాగా అవయవిని అంగీకరించాలి అంటే ఆయన అవయవిని అంగీకరించకపోతే దేహాన్ని అంగీకరించరా అని మీరు అని అడిగారు దేహం ఏమిటి పంచభూతముల యొక్క సమ్మేళనం కదా దేహము యొక్క అవయవాలు ఏమిటి పంచభూతాలు పృథ్వేజో వాయు ఆకాశాలు కాబట్టి మీరేమంటున్నారు పృథ్వ చెప్తేజో వాయు ఆకాశముల సంఘాతము భిన్నంగా దేహం అనేది లేదు అని మీరు అని అడిగారని అవును అదే అంటున్నాం మేమని చెప్పాము ఎస్ అంటే ఆయన ఏదో అడగారుంట నేను చెప్పాను చూడండి దేహం అనేది ఒకటి ఉంది అంటే వాడు వేదాంతి కాదా మనసు దేహం అనేది ఉందా దేహం అనేది మీరు ఆలోచించండి మనస్సు ఎప్పుడు దేహాన్ని భావన చేస్తే అప్పుడే ఉంది దేహం మనస్సు దేహాన్ని భావన చేయనప్పుడు దేహం ఉందా లేదు లేదు కదండి మనస్సు మీరు సర్జరీ చేస్తారు జనరల్ అనేస్తాలో అప్పుడు దేహం ఉంటుందా దేహం ఉంటే మీరు జంతులు వేస్తారు మీద దేహం ఉండదు కాబట్టి వాళ్ళకుంటుందండి మీరు వాళ్ళకుంటుందని చెప్పకండి వాళ్ళ మనస్సు యాక్టివ్ గా ఉంది కాబట్టి వాళ్ళకుంటుంది మనస్సు భావన మనస్ డి హ్యావ్ ఎ బాడీ రెండు మైండ్ ఈజ్ నాట్ థింకింగ్ ఆఫ్ ఎ బాడీ డి హ్యావ్ ఎ బాడీ రెండు మైండ్ డజన్ థింక్ ఆఫ్ ది బాడీ డీ హ్యావ్ ఎ బాడీ ది ఆన్సర్ ఈస్ నో అంటే ఇప్పుడు మైండ్ అంటే ఇప్పుడు దేహం అంటే ఏంటి ఇట్ ఈజ్ అన్ ఐడియా ఇన్ ది మైండ్ ఎఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా ఇన్ ది మైండ్ నేమ్ అంటే గాని దేహం అనే ఎంటిటీ లేదు పంచభౌతిక సమ్మేళనమే ఉంది అంటే పంచభూతాలే ఉంది ప్రకృతే ఉంది ప్రకృతి పంచభూతాలు దాంట్లో దేహం అంటే గానీ దేహం అనేది ఒకటి ఉందని అంగీకరిస్తారా అన్న అంగీకరించాను నేను చెప్పాను మీరు ఇలాంటి టెస్టులు పెట్టకం మాకు మేము వేదాంతమం నేను దేహాన్ని అంగీకరించు దేహం అంగీకరిస్తే ఇంక వేదాంతాలు అయితే భిక్ష భిక్ష భిక్ష నేను గెట్టి చేస్తున్నా అని మీకు ఎవరు చెప్పారు కాబట్టి విధం ఇచ్చా పలాయనం ఇచ్చా కాబట్టి అదేమీ సమస్య కాదు దేహాన్ని అంగీకరించకపోతే భిక్షణ అలా అంగీకరిస్తూ ఉండదు కాబట్టి అదేమీ సమస్య కాదు శూన్యవాదులు వేదాంతులు కొన్ని అంశాల్లో చాలా దగ్గరికి వస్తారు శూన్యవాదులు నా అభిప్రాయం బౌద్ధు శూన్యవాదులనే కాదు క్షణిక విజ్ఞానవాదులు కూడా కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే జస్ట్ యూ జస్ట్ కీప్ ఇన్ మైండ్ లేదు నాట్ అవయవి అనేది ఏది లేదు అవయవాలే ఉన్నాయి బాంబే అనేది ఇది గుర్తుపెట్టుకోండి అంటే బాంబే అనేది ఏమీ లేదు ఇల్లు వాటిల్లు మనుషులు రోడ్లు ఉన్నాయంట కార్యం ఇవన్నీ ఉన్నాయి అవయవాలు అన్ని వేడు ఈ అవయవాలకంటే భిన్నంగా అవయవి అంటే కాబట్టి బీజం లేదు అసలు బీజం అవయవి అనేది ఏమీ లేదు బీజం ఎన్నో బీజ అవయవాలే ఈ బీజ అవయవాలు అంతరంలోకి అలాగే అవర్తమయ్యారు కాబట్టి ఇక్కడ నష్టమై పుట్టడం అనేది ఏమీ లేదు అవతల బొమ్మన్నారు కాదు బీజం అనేది ఒకటి ఉంది అది నష్టమై అంతరం పుట్టింది అని నువ్వంటే అవయవముల కంటే భిన్నంగా అవయ వినేది అనేది నీ ఓన్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఇంకో సందర్భంలో నువ్వు చెప్పిన మాట కలదో దానికి వ్యాఘాతం వస్తుంది కాబట్టి సార్ అధికారు ఫలసి చెప్పారు తర్వాత అథస్తి అవయవ వ్యతిరేకం వస్తుభూతం తీ అభ్యుపగమ విరోధ కాబట్టి అథత్యవటం బీజం అనేది ఒకటి ఉందని ఒప్పుకున్నాం ఎందుకంటే బిజావయవములైతే నష్టం కాట్లేదు బిజావయవాలు అంకురంలోకి వెళ్తున్నాయి బిజావయవముల కంటే వ్యతిరేక్తంగా బీజము అనే అవయవి ఉంది అని మేము ఒప్పుకున్నాం అని ఆ బీజము అవయవి నష్టమై అంకురం అనే ఇంకో అవయవి పుట్టింది అను అని ఆ రకంగా మేము అసత్వ నుంచి సత్తు పుట్టిందని మేము అంటాము అంటే అదే మరి తధాచేస అభ్యుపటమ విరోధ నువ్వు గనక అలా చెప్పినట్లయితే నువ్వు మరో సందర్భంలో చెప్పినటువంటి అవయవ సంఘాతం వ్యతిరేక్తమైన అవయవీ లేదు అనే మాట అది దెబ్బతింటుంది కాబట్టి నీ నీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినట్టు దాన్ని అపసిద్ధాంతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోజ్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇవ్వడం కుదరడం అది అధిక వ్యతిరేకమని వాళ్ళు అన్నాడు అనుకోండి వాళ్ళంటే అది అపసిద్ధాంతం అయిపోతుంది హోటల్ ఫీజు ప్రపోజ్ చూసేదా ఒకవేళ వాడు కనుక అంటే అపసిద్ధాంతం అయిపోతుంది ప్రొహిబిషన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు నాన్న రామారావు గారు ఎవరో పెట్టారు ప్రొహిబిషన్ పెట్టారు ప్రొహిబిషన్ పెడతామో అని ప్రామిస్ చేశారు ప్రొహిబిషన్ పెట్టారు పెట్టే రెండు ఏళ్ల తర్వాత ఏమన్నారంటే ఈ ప్రొహిబిషన్ మనకు అనవసరమో అన్నారు అదేలాగండి ఉన్నారు అనవసరం అని అంటే మన మూడేళ్ళు ఎలక్షన్ ముందు ప్రామిస్ ఎలక్షన్ తర్వాత ఆ గడబిడా మరి అనవసరం అంటే అదే అంటే రాజకీయం నేత వాళ్ళు ఎట్లా కావస్తే అలాగే తిరుగుతారు మరి ఇక్కడ అలాగే అధ్యుపదం తర్వాత ఒక లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అయింది ఇప్పుడు ఇంకో లైన్ లో ఈ లైన్ క్షణిక విజ్ఞానవాదు వ్యవహరిస్తాను చెప్తాను అన్నాము అథ సంవృత్యా అధ్యుపగతం స్థాన రూపం ఉపమృద్ధ్యత ఇది చేతి అనేది బౌద్ధుల యొక్క పుస్తకాల్లో వినపడే మాట సంవృతి అనేది సంవృతి అంటే భ్రాంతి అని అర్థం కప్పి చేయటం అజ్ఞానావరణము అర్థం దాన్ని భ్రాంతి అంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే అక్కడప్పుడు మీరు బాంబే దృష్టాంతం పెట్టుకోండి ఈ బాంబే దృష్టాంతంలో అక్కడ ఉన్నది ఇల్లు రోడ్లు మనుషులు మూడు అవయవాలు మూడు ఉన్నాయి బాంబే అన్నది ఎక్కడుంది అక్కడ లేదు అక్కడ అవయవాలు ఉన్నాయి బాంబే అన్నది ఇక్కడ ఉంది బుద్ధి ఎందు అది ఎంది అంటే అది యథార్థమా కాదు ఎందుకంటే అవయవముల కంటే భిన్నంగా అవయవి లేదనంటో మళ్ళీ నీవు అవయవి యొక్క భావన మనస్సులో ఉంది అంటే అర్థం ఏంటి అది భ్రాంతి జ్ఞానము అని అర్థం కాబట్టి బాంబే అన్నది బాంబే అన్నది మీరు అంగీకరించిన పక్షంలో అది కేవలము భ్రాంతి వల్ల మాత్రమే సిద్ధిస్తుంది బుద్ధి సిద్ధిస్తుంది అంతే కదా అది సంవృత్యా అభ్యుపగతం అలాగే అక్కడ బయట ఉన్నవి బీజావయవాలు ఉన్నాయి బీజం అనేది అవయవే అంగీకారం కాదు అది ఉన్నది కాదు ఉన్నది బీజావయవాలు ఇప్పుడు కానీ ఈ బీజం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బీజ సంస్థాన రూపం ఆ బీజావయవముల యొక్క ఒక అమరిక ఉన్నది ఒక రచన సంస్థానం ఆ సంస్థానము ఒక రూపంగా బుద్ధి చేత గ్రహింపబడుతుంది భ్రాంతి ఉన్నది ఏమిటి రూపము రూపానికి కరస్పాండింగ్ గా ఉండే నామము ఇది సత్యము అనే భ్రాంతి ఉన్నది ఆ భ్రాంతిని బట్టి బీజము అనే బుద్ధి పుట్టింది ఆ బీజబుద్ధి పుట్టింది ఆ బీజబుద్ధి ఏదైతే కలదో అది నష్టమై అంకురం పుడుతుంది ఇప్పుడు మరి అంకురం పుట్టినప్పుడు ఏమన్నా అంటారు బీజం ఉండదు కదా ఇంకా ఇంకా బీజం నష్టమై అంకురం పుట్టింది అంటాడు కాబట్టి బుద్ధి యందు అజ్ఞానము చేత భ్రాంతి చేత ఉదయించినటువంటి ఏ బీజము కలతో ఆ బీజం నష్టమై అను ఆ సత్వృద్ధి సత్వ ఉంటుంది అది భాగం అది పూర్వపక్షం అది శూన్యవాదుల అభిప్రాయం సో అట సంవృత్య సంవృత్య అంటే భ్రాంతి జ్ఞానము చేత అభ్యుపగతం స్వీకరించబడిన ్రాంతి అండి బాంబే అనేది ఒక బుద్ధి ఎందు ఉండే ఒక భ్రాంతయ్యా అని అన్నారు అనుకోండి ఓకే అయితే బాంబే ఉంది ఇప్పుడు బాంబే ఎలా ఉందంటారు బుద్ధి ఎందుకు భ్రాంతి రూపంగా ఉన్న బాంబే మేము బాంబే వెళ్లాము బాంబే వెళ్ళదేటండి అక్కడ ఉన్నది బాంబే అంటే ఏం లేదు ఉన్నది మనుషులు రోడ్లు బిల్డింగ్ లో ఉన్నాయి అంటే నిదేనండి బాబు మీరు చెప్పింది కరెక్టే మనుషులు రోడ్లు బిల్డింగ్ లో ఉన్నాయి బాంబే అనేది లేదు కానీ మా బుద్ధి ఎందుకు భ్రాంతి జ్ఞానం చేత బాంబే అనేది ఒకటి ఉంది మా బుద్ధిలో ఆ బాంబేకి వెళ్ళాం మేము తక్కువ ఉంది కరెక్టే గానే ఉంది కూడా అదే మీరు బాంబేలో దిగారుండ బాంబేలో దిగుంటే బాంబే ఎక్కడ ఎక్కడ దిగిన కాలజను బాంబే కాదులేవయ బాబు ఆ వయవములన్నీ ఎక్కడ ఉన్నాయో దానికి మా బుద్ధిలో భ్రాంతి జ్ఞానం చేతనే భ్రాంతి అని అనాలి భ్రాంతి జ్ఞానం చేతనే బాంబే అనే బుద్ధి ఒకటి ఉంది ఆ బుద్ధిని బట్టి బాంబే వెళ్ళాము అంటే ఓకే గాడ్ బ్లెస్ యూ ఇట్స్ ఓకే అలాగే ీజ సంస్థాన రూపం ఒకటి సంవృతి చేత అంటే భాంతి జ్ఞానం చేత అంగీకరించాం బామ్మే ఒకటి ఉన్నదాన్ని అంగీకరించినట్టుగా బీజం అనేది ఒకటి ఉందని అంగీకరించాం ఆ అంగీకరించబడినటువంటి బీజము ఉపమృద్ధ్యతే ఇప్పుడు అది నష్టమైపోతుంది ఎందుకంటే అరే నిన్నటిదాకా బీజండి ఇప్పుడు ఇవాళ బీజం లేదు అని బుద్ధితో కలుగుతుంది మళ్ళీ కాబట్టి స్వీకరించబడిన బీజము నష్టమై అంటే బీజబుద్ధి నష్టమై అని బుద్ధి ఎందు స్వీకరించబడిన బీజం నష్టమడనా బీజబుద్ధి నష్టమడోనా ఒకటే బీజబుద్ధి మారింది అని అర్థం సో ఆ విధంగా బుద్ధియందు అజ్ఞానము చేత లేక భ్రాంతి చేత స్వీకరించబడినటువంటి బీజాన్ని బీజము తొలగిపోయి అంకురం వచ్చింది అంటే బీజబుద్ధి నష్టమై అంకుర బుద్ధి పుట్టింది అర్థమైందండి ఇంకా ఉండి అవునాడు బీజము నష్టమై అందరం పుట్టిందన్నాడు అది కుదర కాబట్టి బీజబుద్ధి నష్టమై అంకుర బుద్ధి పుట్టింది దీనికి నా దృష్టాంతం మంచి దృష్టాంతం ఒకప్పుడు ఐ లవ్ మై దృష్టాంత ఒకప్పుడు ఐ కుట్టున్నా డినా లైఫ్ అదే ఈ దృష్టాంతం నేనే అంట నాకు నచ్చకపోతే నేనే అంటా బాంబే అని మార్చారు పేరు అవునండి ఇప్పుడు మార్చిన దాంట్లో ఏది మార్చారు ఎక్కడ మార్చారు సరిపడిందండి మీకు దృష్టాంతం సరిపడింది కదా అంటే మన బుద్ధిలో ఏదో జ్ఞానమో అజ్ఞానమో అలవాటు ప్రకారం బాంబే బాంబే అనే బుద్ధి ఉంది ఆ బాంబే బుద్ధిని తీసేసి ముంబై బుద్ధిని మార్చింది అలాగే బీజ బుద్ధి నష్టమై అంకుర బుద్ధి వచ్చింది కాబట్టి నష్టం నుంచి అంకుర బుద్ధి పుట్టిందా లేదా అసట్ నుంచి ఫట్టు పుట్టింది కాబట్టి మొత్తం ఆర్గ్యుమెంట్ లోపల నుంచి బయట లోపల కలిపి బయట ఏమి లేదంటే అంతా లోపల కాబట్టి సత్తు నుంచి అసత్తు పుట్టి అసత్తు నుంచి సత్తు పుట్టిందంటే ఇప్పుడు అభిప్రాయం ఏమిటనమాట అసద్బుద్ధి నుంచి సద్బుద్ధి పుట్టింది అని అభిప్రాయం అక్కడికి తేల్చారు దాన్ని అలా తేలిస్తే గానీ శూన్యవాదం నిలబడలేదు లేకపోతే శూన్యం నుంచి పుట్టడం ఏంటండి అదేనా అర్థమై అర్థమైన మాట కదా అది మీరు ట్రాన్స్పోర్ట్ చేశారో అక్కడ శూన్యాన్ని శూన్యవాదాన్ని నిలబెట్టవచ్చు ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కాబట్టి ఇది చేత అలాగ అలాగనే ఆ సంవృతి అజ్ఞానం చేత బీజాన్ని బుద్ధిలో స్వీకరించాము ఆ బీజం నష్టమై చిగురు అంకురం ఆవిర్భవించింది కాబట్టి బీజోపమర్దేనా అంకురోత్పత్తి అంటే బీజబుద్ధి ఉపమర్దేనా అదే అన్నాడుగా బీజ సంస్థాన రూపముపమర్గ్యత ఇది అబీజ బుద్ధి పోయి అంకురబుద్ధి వచ్చింది కాబట్టి అభావం నుంచి అసత్వ నుంచి సత్తు పూర్తి అంటే మొదటికి వచ్చింది దాని మీద సిద్ధాంతం ఎక్కడ సిద్ధాంతం అంటే సమాధానం చెప్తున్నారు అక్కడ కూడా అసత్వ నుంచి సత్తనే ఒప్పుకోం ఉండవు ఇక్కడ కూడా ఒప్పుకోం బయట ఒప్పు ఒప్పుకోండి ఇక్కడ అక్కడ ఇక్కడ ఒప్పుకోం అసలు అసత్తమే ఒప్పుకోం శూన్యం అనేది ఒప్పుకోం శూన్య కూడా ఒప్పుకోం దాని శంకరులు సమాధానం చెప్తున్నారు సమాధానాన్ని కృష్ణ రూపంగా చెప్తున్నారు ఎలాగంటే కేయం సంవృతర్నామాసౌ అభావ ఉపభావీ ఓకే బీజం నష్టమైంది ఎటువంటి బీజము భ్రాంతి జ్ఞానము చేత స్వీకరించబడిన బీజం అంగీకరించబడిన బీజం సంవృతి సంవృతి నుంచి వచ్చింది బీజం సంవృతి లేకపోతే బీజం రాదు సంవృతంటే భ్రాంతి ఉండాలి భ్రాంతి ఉంటేనే బొమ్మలు ద్రాంత బొమ్మారు ఉండదు సరే ఈ అంటే ఏమిటి చెప్పను సంవృత్ సంవృదు సంవృత్ నామ సంవృతి శ్రీరింగ్ శబ్దం అంటే కాయ్యం సో ఈ సంవృతం నువ్వు ఇది సత్తా అసత్త ఇది అభావమా భావమా ఎందుకంటే ఇక్కడ మొత్తం మీమాంసంతా కూడా అసత్వ నుంచి సత్తు పుట్టిందనే సిద్ధాంతం వాడంటే అది కాదని నివారించడం గనక ఈ సంవృత్తి ఇది అభావమా భావమా అసత్త సత్త చెప్పుడు అని ఓకే సపోజ్ అసత్ అనుకో ఎందుకంటే వాడు అసత్వ నుంచి సత్తు పుట్టిందంటాడు కదా యజ్ఞావ దృష్టాంత భావ ఒకవేళ సంవృతి అభావ రూపమో నువ్వంటే అంటే భ్రాంతి జ్ఞానం అభావ రూపో రావాలి అంటే అభావ రూపమైన భ్రాంతి జ్ఞానం నుంచి సద్రూపమైన ఒక వస్తువు సత్తు పుట్టింది అని చెప్పటానికి నీకు దృష్టాంతం లేదు దృష్టాంతం లేదని దేవతి ఇది ఎక్కడ కంప్లైంట్ అంటే ఇప్పుడు ఈ శూన్యవాడు ఉన్నారే వాళ్ళు కేవల అనుమాన ప్రమాణాన్ని మాత్రమే నిర్వహిస్తారు ఇప్పుడు ప్రమాణాల్లో మొట్టమొదటి ప్రమాణం ఏంటండి ప్రత్యక్ష ప్రమాణం అతితో చూసి చెవితో విని ప్రత్యక్ష ప్రమాణం ప్రమాణం ఈ ప్రత్యక్షాన్ని బట్టి మీరు మనస్సులో ఊహ చేసి ఒక విషయాన్ని నిర్ధారిస్తారు దాన్ని అనుమానము అంటారు చూశారు నిప్పుని చూశారు అది ప్రత్యక్షం నిప్పున్న తోట పొగ ఉంటుంది కాదు కరెక్ట్ కరెక్ట్ కాదు పొగన్న తోట నిప్పుణ్ణి తీరుతుంది అనేది ప్రత్యక్షానుభవం నాలుగు సార్లు చూస్తే అటువంటి అనుభవం కలుగుతుంది ఈ ప్రత్యక్షానుభవాన్ని బట్టి ఇంకెక్కడో పొగను చూసి నిప్పుణ నిర్ధారిస్తారు దాన్ని అనుమాన ప్రమాణం అంటారు ఇది తెలుసు ఇప్పుడు ఈ ప్రమాణంలో వాగులు రకరకాలుగా ఉంటారు చార్వాకులని ఉన్నారు ఈ చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే అంగీకరిస్తారు అనుమానాన్ని అంగీకరించాలి కదా మేము అనుమానం అంటే ఇది పొగుంది పొగని బట్టి ఉప్పు ఉంది అని చెప్తే ఉప్పు కొడతాం అలాగే ఒప్పుకుంటూ పోతే చూడండి కూడా ఒప్పుకుంటూ పోతే వాడేదో ఇలాగంటి కారణం చేతనే స్వర్గం ఉందంట అంచేత స్వర్గం మా ముందు చూపిస్తే ఒప్పుకుండా లేదా ఒప్పు మాకు ప్రత్యక్షమే ప్రమాణం అలా కాదండి ప్రత్యక్షంతో పాటు అనుమానం కూడా ఉంటుంది బుద్ధిలో ఏవో కరెక్షన్స్ ఇస్తాం కదా పరస్పర సంబంధం ఇన్వేరియబుల్ కంకానుకన్స్ అంటే అనుమానం ఉంటుంది వ్యాప్తి జ్ఞానం ఇది ఎందుతో డాగుంటుంది అలాంటి జ్ఞానవాహు ఉంటుంది కదా పిల్లలు పశుపక్ష్యాదులు కూడా వ్యాప్తి జ్ఞానాన్ని కలిగి ఉంటాయి కొన్ని సందర్భాల్లో నువ్వు సుఖరాము వ్యాప్తి జ్ఞానాన్ని తిరస్కరిస్తావేటి అని అంటే వ్యాప్తి లేదు జ్ఞానం లేదు అది ఉంటే అలవాటు ప్రత్యక్షమే ప్రమాణం అని వాళ్ళు అంటారు శూన్యవాదులు తర్వాత క్షణిక విజ్ఞానవాదులు వాళ్ళు శూన్యవాదులు అలాగే బౌద్ధంలోనే బౌద్ధం నాస్తిక దర్శనాలు అంటారు వీటిని వేద ప్రమాణాన్ని అంగీకరించరు అంటే వేదమోనే ప్రమాణాన్ని ఒప్పుకోడు శబ్ద ప్రమాణం ఏం లేదు వాళ్ళ శబ్దంలో ఏం లేదు ఇదన్నా కూడా మోసం తప్పింకేం లేదని సో సరే బౌద్ధులందరూ నాస్తిక వాదులే కదా శబ్ద ప్రమాణాన్ని ఒప్పుకోరు సో వాళ్ళలో సంస్క్రాంతికులు యోగాచారులు అని ఇలా ఎవరి పేర్లు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే అనుమానాన్ని కూడా అంగీకరిస్తారు ప్రత్యక్షమో అనుమానమో రెండో అంగీకరిస్తారు రెండు ప్రమాణాలు వాళ్ళకి ముఖ్యం శబ్దం ఒక శబ్దం అంటే వేదం వేదము ఆప్తవాదం తర్వాత ఇప్పుడు ఇంకా క్షణిక విజ్ఞానవాదులు శూన్యవాదులు వీళ్ళ దృష్టిలో భాష్యం అంటే లేదు ఉన్నదంటే ఎక్కడ భాష్యం లేదు ఘటన ఎక్కడుందిరా అంటే ఘటన ఇక్కడే ఉంది భాష్యం శూన్యం శూన్యవాదం అంటే శూన్యం ఏం లేదు ఇది వాళ్ళు కరెక్టే కూడా ఇప్పుడు నువ్వు ఘటం అంటావు వట్ ఈస్ ఘటం ఘటం అంటే నువ్వు నేను ఘటం చూశాను ఘటం చూశానంటే నువ్వేం చూశావు నేను చాలాసార్లు చెప్పాను యూ హ్ సీన్ ఆప్టికల్ సెన్సేషన్స్ వాట్ ఈస్ ఈ పెర్సీవ్ యూ పెర్సీవ్ ఆప్టికల్ సెన్సేషన్స్ అంటే రెసీనా మీద పడి వచ్చిన సెన్సేషన్స్ ఏవో మీరు చూస్తారు చెవి కర్ణభైరు శబ్దం వచ్చి ఆ కంపనలు వస్తాయి కర్ణభైరు వాటిని మీరు వింటారు ముక్కులోకి వెళుతుంది ఈ కెమికల్ వెళ్ళే ముక్కులో ఎంబైమ్స్ అవి ఉంటాయి అవి ఎక్స్పోజిడ్గా ఉంటాయి ఆ రిసెప్ట్ సైల్స్ ఎందుకైతేనే ముక్కు బ్లాక్ అయితే మీకు గంధం తెలియదు ఎందుకంటే అవి మూసిపోతాయి కనుక ముక్కు బ్లాక్ కాకుండా అవి ఎక్స్పోజిడ్గా ఉన్నప్పుడు ఈ కెమికల్ వెళ్లి దాని మీద పడుతుంది అడ్డప్పుడు దాంట్లో అక్కడ నెర్వ సెన్సేషన్స్ కరెంట్ బయల్ చేస్తుంది ఆ కరెంటు బుద్దిలోకి వెళ్తుంది మన బ్రెయిన్లోకి దాన్ని మీరు పరిశీలి చేస్తారా తర్వాత ఇంకోటి రతీనా మీద పంటదాన్ని మీరు చూస్తారా లేదంటే రెటీనాలో పుట్టిన ఆప్టికల్ సెన్సేషన్స్ చూస్తారా ఆప్టికల్ సెన్సేషన్స్ చూస్తారా ఈ ఆప్టికల్ సెన్సేషన్స్ కూడా మీరు చూసేటువంటి లోకత్సేమిటి రెటీనాలో పుట్టిన ఆప్టికల్ సెన్సేషన్స్ రెటీనాలో చూసేస్తారా లేక మైండ్లోకి బ్రెయిన్లో ఒక చోటు ఉంటుంది అక్కడికి చూస్తారా అక్కడికి వెళ్ళా ఇప్పుడు మీరు చూసిన ఘటన అక్కడ ఉందండి మైండ్ బయట అయిపోలేదు కదా కాబట్టి బయట లేదు యటేం లేకపోతే నీ ప్రత్యక్ష ప్రమాణం ఇంకే ఉంది త్రే కావచ్చు దేవునా ప్రత్యక్ష ప్రమాణం అనుమానం ఒక్కటే ఉంది కేవలం అనుమాన ప్రమాణం అది ఒక్కటే అంగీకరిస్తారు ఎవరు శూన్యవాదులు విజ్ఞానవాదులు కానీ ఇది పరిస్థితి ప్రత్యక్షాన్ని అంగీకరించరు అది అనుమానానికి పక్కన ప్రత్యక్షం ఉంటే ఉన్ననే కానీ ఉన్నది అనుమానమే ప్రమాణం ఇంకేందా శబ్దం అలా ఒప్పుకోరు శబ్దం ఒప్పుకుంటే అసలు క్వశ్చన్లు నాస్తికి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే బుద్ధి ఎందు ఉన్నటువంటి బీజ బీజ బుద్ధి బుద్ధి ఏ నింది బీజం అది కూడా అజ్ఞానం చేతుంది ఆ అజ్ఞానం చేత బుద్ధి ఎందు కల్పించబడిన బీజల్ని నష్టమై చిగురు బుద్ధి పుట్టింది అన్నప్పుడు ఇప్పుడు అసత్తు నుంచి సత్తు పుట్టింది ఎందుకంటే సంవృతి అన్నది అభావం వాడు సంవృతి అభావం అభావ రూపమైన సంవృతి నుండి ఈ చిగురు జ్ఞానం పుట్టింది అంతర్జ్ఞానం పుట్టిందంటాం ఇప్పుడు అభావం నుంచి భావం పుట్టిందనడానికి ప్రమాణం ఏమిటి ప్రమాణం ఏమిటి అంటే నీవు దృష్టాంతం చెప్పచ్చు లేకపోతే శబ్దం చెప్పచ్చు శబ్దాన్ని తిరస్కరించేసాడు వాడు ఎప్పుడు శబ్దాన్ని దృష్టాంతం వాడు చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ప్రత్యక్షాన్ని ఎప్పుకూడదు కాబట్టి దృష్టాంతభావా నువ్వు ఎందుకంటే అనుమానం ఒక్కటే ప్రమాణం అనుమానం ప్రమాణం అవ్వాలి అంటే దృష్టాంతం లేనిదే అనుమానం ఉండదు అనుమానం అంటే ఏంటి ఎలాగంటే పర్వతముపై నిప్పు ఉన్నది పొగ కనబడుతోంది కనుక ఎలాగైతే ఒంటింట్లో పొగ వచ్చిన సందర్భంలో నిప్పు ఉందో అల్లాగా ఇది అనుమానం పర్వతో వన్మా ధూమా యథా మహానస మహానస అంటే కిచర్ ఎత్ర ధూమ తత్ర వన్ యథా మహానసహ కాబట్టి మహానసహ దృష్టాంతం చెప్పాలి వాడు యథామహానస కిచెన్ లో ఎలాగో అల్లాగా అనే దృష్టాంతం చెప్తే గాని అనుమాన ప్రమాణం నిలబడదు అనుమాన ప్రమాణానికి వెన్నెముక దృష్టాంతం కాబట్టి బుద్ధిలో మాత్రమే అసత్తు నుంచి సత్తు పుట్టిందన్ను అన్నప్పుడు ఈ సంవృతి అభావము ఆ అభావం నుంచి భావం పుట్టిందన్ను అన్నప్పుడు దానికి దృష్టాంతం ఏట చెప్పు అనుమాన ప్రమాణ కదా దృష్టాంతం ఏట చెప్పు నీకు దృష్టాంతం లేదు प्रमाणु असत्व संवृत्ति सत्ती चिगुरी अंकुरुने अथ भाव तथा नाभापत्ति बीजावयवेद्यंकुरत्पत्ति సపోజ్ చూస్తే సంవృద్ధి భావం అనుకో సంవృతి భావం ఉన్నది సంవృద్ అంటే అజ్ఞానం జ్ఞా భ్రాంతి జ్ఞానం ఈ భ్రాంతి బుద్ధి ఇది భావం అనుకో ఇది భావం అయితే కాబట్టి భ్రాంతి బుద్ధి భావము అంటే ఉన్నది దాని నుంచి బీచే అంకుర బుద్ధి పుట్టింది అంటే భావం భావమే పుట్టింది కానీ అభావం నుంచి భావం ఎక్కడ పుట్టినట్టయింది అభావం నుంచి పుట్టిందన్న దానికి దృష్టాంతం లేదు ఒకవేళ సంవృతి భావం నీవు అంగీకరించే భా నుంచి భావనమే పుట్టింది కాబట్టి అది మా సద్వాదాన్ని బోధిస్తుందే కానీ మీ అసద్వాదాన్ని అంగీకరించదు కాబట్టి సత్యం ఏమిటంటే అక్కడ అల్టిమేట్ ట్రూత్ ఏమిటంటే బీజావయేభ్య అంకు బీజం అనేది వేరే ఏమీ లేదు బీజావయవాలే బీజం బీజావయవాలకు మనం పెట్టుకున్న ముద్దు బీజం అక్కడ ప్రోటోకాజము ఇవ్వకుండా ఉన్నాయి వాటికి బీజం పేరు పెట్టుకున్నాం బాంబే ఈజ్ ఎగ్జాంపుల్ అది తిరుగులేని ఎగ్జాంపుల్ సో బీజం అనేది ఏం లేదు బీజావయవాలే ఉన్నాయి బీజావయవాలు అంకురం పుట్టింది అంకురం పుట్టిందంటే అంకురావయవాలు పుట్టిందని అర్థం సో ఈ బీజావయవాలు అంకురావయవాల్లో అనివృత్తమవుతున్నాయి అవే కొనసాగుతున్నాయి కాబట్టి అవే కొనసాగుతుంటే సత్తు నుంచి సత్వే వచ్చింది కానీ అసత్తు నుంచి సత్యత్వ నుంచి వచ్చింది కాబట్టి ఈ శూన్యవాదము అంగీకారం కాదు తర్వాత అవయవాత ఇది చే అంటాడు బీజం అని బీజం నష్టమై అంకురం పుట్టింది అంటే ఇంత గడబడు అయిపోయింది అది నిలబెట్టలేదు సరే పైగా బీజావయవములు అంకురంలాగా అనుమృతం అయింది కదా ఇప్పుడు అడవి అంటాడంటే అలా కాదండి బీజావయవములు నష్టమై అంకురం పుట్టింది మళ్ళీ అసత్వ్ అసత్తులని సత్తు బీజం అంటే కదా నీకు అభ్యంతరం బీజావయవాలు అంటున్నావు కాబట్టి బీజావయవాలు నష్టమయ్యాయి బీజావయవాళ్ళు అంకురంలో వెళ్ళలేదు అసలు బీజావయవాళ్ళు నష్టమైపోయి అంకురం పుట్టింది ఇది చేీకారం కాదు ఎందువల్ల వయలే సంగ్రహవాక్యం దీనికి వివరణ వాక్యం యథా వైనాశికనా బీజ సంస్థాన రూప అవయవీ నాస్తి తవయ అతి శేషాముకి ఉపమర్దానుపపత్తి చూడవు హే వైనాశిక నీవు చెప్పు అవయవాలు ఉన్నాయి అవయవి ఉందని నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవు అవయవి లేదు అవయవాలే ఉన్నాయంటున్నావు అవును నువ్వు ఇది ఆలోచించి చెప్పు అవయవి లేకుండా అవయవాలు ఉంటాయా అవయవి లేకుండా అవయవి లేదు అవయవాలు ఉండడా అవయవి లేదు అవయవాలు కూడా లేనిట్టే తర్వాత ఒక అవయవం తీసుకో ఈ అవయవంలో అవయవాలు ఉన్నాయలేదా ఉన్నాయి ఇప్పుడు ఈ అవయవం తీసుకుంటే దాంట్లో మళ్ళీ ఫర్దర్గా అవయవాలను మీరు కన్సిడర్ చేసినప్పుడు అప్పుడు ఈ అవయవం ఏమిటవుతుంది అవయమి అనుకుంది అవయవం లేదుగా ఉన్నది అవయవాలేదా కాబట్టి లేని అవయవి ఉపమర్దము చెందుతా అనేది పొసగదు కొట్టి కాబట్టి అది అది నిలపడదు కాబట్టి నాశమయ్యేది ఏది లేదు ఉన్నది ఉన్నట్టుగా కొనసాగుతూ ఉంటుంది రూపం మారుతుంది సంస్థానం మారుతుంది కాబట్టి నాశమయ్యేది ఏది లేదు ఈ కోలపక్షం మళ్ళీ క్లాస్ లో కన్సిడర్ చేద్దాము ఓం పౌర్ణమదః పౌర్ణమదం పూర్ణాత్ పూర్ణము దూర్ణశాది పూర్ణమేవాష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీకృష్ణ ఆర్పణ వస్తువు అనౌన్స్మెంట్